అధ్యాయము బాలురు బాళకులారరండుమనప్రాయము బాళురుకుందరుర్విల గోలుకంటి గురుడు క్రూరుడనర్థచయబునందు దుశీలనర్థకల్పనముజేషి గ్రాహ్యముగా శాస్త్రము మేలిరిగిదన్వినిన మీకు నిరంతర నిరంతరద్రమయ్య వినుండు సకలజన్మంబులందూ ధర్మాచరణకారణం వైన మానుషజన్మంబు దుర్లభంబు అందపరుషత్వ దుర్గమంబు అది శతవర్షపరిమితం వైన జీవితకాలంబునియతం వైయుండు అందుసగమంధకారధురం వై రాత్రిబుల నిద్రాదివ్యవహారంబుల నిరకంబై సు చిక్కిన పంచాశద్వత్సరంబులందూను బాళ్యకైశోరవయో విశేషంబుల వింశతిహాయనంబులు గడచు కడమము పబ్దంబుల ఇంద్రియబులచేతీ దురవగహంబులైన కామక్రోధలోభమోహమదమత్సరంబులను పాశంబులగట్టువీ విడివడ సమర్థుండుగా ప్రాణంబులకంట మధురాయమాణయన తృష్ణకూలోనై భృత్యస్కరవని కర్మంబుల ప్రాణహానియైన నంగీకరించి పదార్థంబులన రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబులధైర్యవల్లికాలవిత్రంబులైన కళత్రంబులను మహనీయమంజుల మధురాలాపంబులుగివశులైన శిశుబులను శీల రూప కన్యలను వినయ వివేక విద్యాలంకారులైన కుమారులను కామితలప్రదలఘుభ్రాతలను మమత్వ్రేమదైన్యజనకులైన జననీజనకులను సకల సౌజన్యసింధువులైన బంధువులను ధనకనకవస్తువాహనసుందరంబులైన మందిరంబులను సుకరంబులైన పశుభృత్య నికరంబులను వంశపరంపరాంబులైన విత్తంబులను వర్జింపలేక సంసారంబు నిర్జిపను పాయోగానక తువర్గంబున నిర్గమద్వరశూన్యైన మందిరంబుజేరీ చిక్కువ్వడీ వెడలడిటవంబుసాలక తగుల్ వడు కీటకంబు చందంబునా బృహస్థుండుస్వయృతమబద్ధుండై శిష్ణోదరాజిసుఖంబుల ప్రమత్తుండై पोषण निजकुटुबपोषणपारवश्यं पुन विरक्तिमागुदीयर काकीयपरकम बुननंधकार प्रवेशिशु कांडई परनुष्ठिपवव दुखम बुरुवांचित बुलुगा कचेकुभंगिनी सुखम बुरन नूगालासार बुलईलब्धमुगु का वृथ प्रयासंबुननायुर्यु से हरिभनमुक्षु सिद्धिशु विष्णुसूतकुनाडू प्रियुंडू मुुंडगुदेह की देहवसानपर्यत नारायणचरणारेवनु कर्तव्यंबू కంటిరే కంటిరేమారుఘనులు గృహస్థులై విఫలులైకైకొన్న విర్్రితనము భద్రాత్థులైయుడిపాయరు సంసారపద్ధతినూరకపట్టువందేల్లగర్భావస్థలబురుషుండుేహియట్టు చుండు मुट्टडु तन्ेंगडुकर्म तंत्रुकल मुट्टुभवशतमुकुन दीनशुभमुे दिव्यकर्तिले जगति बुट्टिपुटिचि चच्चि पुरलनेलमन कुपुट्टनी चवनी त्रुव विद किट दुडबुद्धि न विजृंभमदर्वाूदेहोलबालालोकनशृंखला निचयसब्धात्मु लेश मुन्ेलासरणंबुगानकम्वांसुड़ुन का हेलाकृष्णकुरंगशाबकून हीन स्थिति వివిధాహి ముక్తి మార్గవాం విషయసత్తులైన వివిధాహితులతోడి మని కివలదు ముక్తిమాగవాు విష్ణునాశ్రయ ముసంగ విషయంబులదిక్కువడిన రక్కుల హరిభజనంబు శక్యంబుగాదు రమ్యమయూను బహుతర ప్రయాసగమ్యమనితలంచితిరేని జప్యద సర్వూతత్మకుడై సర్వీక్కాలసిద్ధుండైన బ్రహ్మకడపలగాగల చరాచరస్థూలసూక్ష్మజీవసంబులందును అంభో వాయుకుభి గగనతేజంబులభూతంబులందూను భూతవికారులైనఘటపటాదులందును గుణసామ్యంబైన ప్రధానమంద గుణవ్యతికం వైన మహత్తత్వాదియందును రజ సమోగంబులయందును భగవంతుండవ్యయుండీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమణేడు వాచక శబ్దంబులం గల్లీ కలానుభవానందవరూపండుకల్పితుండుండూ నర్దేశ్యుండు పరమేశ్వరుడు త్రిగణాత్మకం వైన తన దివ్యమాయచేతనంతర్హిత వ్యాప్యవ్యాపకూల జేసి దృష్యుండును ద్రష్ట భోగ్యుండు భోక్త నై నిర్దేశిం పందగి వికల్పితుం డైయుండు తారణంబున ఆసురీచివూతంబులందో దయాసుహృద్భావంబులు కర్తవ్యములు దహృద్భాంబులు గల్గినధోక్షజుండు సంతసించు అనంతృండాుండు హరి సంతసించినిరభ్యం వైయ్యదీయు జనార్దనచరణసరసీరుహయులస్మరణసుధారసపాన పరవశులమైతి మేని మనకు దైవశంబులనకాంక్షలై సిద్ధింసూ ధర్మాకామంబులు కాక్షసిద్ధింసు మోక్షంబును ఎల త్రివర్గం బునూనాత్మవియర్కదండీతి జీవికాదలన్నేయును త్రైగుణ్య విషయబులైన వేదంబులవం ప్రతిపాద్యంబులు నిస్త్రైగ్యలక్షణుల మరమపురుషుండైన హరికినాత్మసమర్పణు సేయుత మేలు పరమాత్మతానోదయ బులం జేసి పరభ్రాజేయకపురుషుండు యోగావధూతం ఆత్మవికల్పభేదలన్న విశేషంబులభంగి తథ్యంబనకమినితలంసు అని మరియు ప్రహ్లాదుట్ల నరుడు దాను మైత్రితో మిలగుచో నారాయణుండియూన్ వరు సారద సంయమీశ్వరు నకూన్వ్యాఖ్యానముంజేసే మున్ హరిభక్తఘ్రిపరాగశుద్ధతనులేకాకించనుల్ పరత త్వలుమున్ తొల్లి నేను వరణ సవిశేషం వైన పరమ వరమ ధర్మంబును వింటీ అనిన విరపడి దైత్యపాలకలనుజరాజకురుణకిట్లమిరీ మంటిమి కూడి భార్గవ కుమార శాస్త్రముల్ వింటిమి లేడు మంటిమిమి కగవకరకనేక శాస్త్రముల్విమిడుద్గుడువేరు కడు ఎన్నడురాలకంటికినైనరాదు సురావిలికినరాదు నీకు నిష్కృత్తివ్వడు ప్రగల్భుడు ఘ్యసి పుమా సేవింతు ము నిన్నప్పుడు భావింతు రాజవను సు బహుమానం బుల్గాంతుయము నీకీవిమతి ప్రకాశమే క్రియగలిగన్ అనీట్లు దైత్యనందనులు పరమ భాగవత కులాలంకారుుండైన ప్రహ్లాదుండు నగి తనకు పూర్వం బునందు వినంబడిన మాటలు దలంచి ఇట్లనియే